ओम श्री गुरुदेव परमात्मकोमस्तु तपस नव्य प्रकारालाय नमामि भगव पादं अंतरुवोय अगतो न मम मानितो यदा तदमहं विशेषं एने कदन सबवावला न तं तं पादस्य यस्य ऋद्धि तं देवो वा रोहो लोमस्तु न किया ఆకాశా శ్లోక ఏది కనపడుతుందా శ్లోకం నాలుగు నాలుగు శ్లోకాలు అడిగి పెడితే కనబడుతుంది కనపడలేదంటే కనపడలేదా నాలుగు లక్ష్యాలు అడిగి పెడితే కనబడు మోటం బ్రహ్మ జీవితం చిన్న రెండో రెండో లైన్ అక్ష మొదటి లైన్ మొదటి లైన్మే చిట్ చతుర్యత అది బాగేది దాంతో ఉన్న చైతన్యము నాలుగు రూ చి చైతన్యం అంటే ఎందుకు వచ్చినట్లే బయట ద్వీపం ప్రకాశం ఉంటా బయట బయట ప్రకాశం లేదనుకోండి మీకు ఎన్నేలా కనబడుతుందా ఏ కనబడు పైన ఆకాశోహం కనపడుతుంది మధ్యలో ఏమీ కనబడదు ప్రకాశం ఎక్కువ ఉంటే దేమే కనుక ప్రకాశం అయితేనే జగత్తు అనే గురి ప్రకాశం అయిపోతే జగత్తంటే అదేవిధంగా లోపల ప్రకాశం ఒకటి ఉండాలి లోపల కూడా ఒక వెలుగు ఆ వెలుగు బయట నుంచి నాటికి కాదు చెవి అది దాన్ని కూడా వెలుగు ఎందుకన్నారు ఆ వెలుగు దాని ఉండే స్తంభము తెలుస్తూ ఉంటాయి ఎక్కడ తెలుసు ఆ లోపల ఉండే తెలుగు అనే వెలుగు ఉండబడితే దేవుడు అని మీకు తెలిసే కదా ఎవరు ఆ తెలివి లేకుండా ఎవరు ఈ ఊరు ఆ ఊరు జగత్తు సుఖం దుఃఖం నువ్వు అన్నీ కలిగాలంటే నేను అనే అనుభవం కలగాలంటే కూడా ఆ తెలివి ఉండాలి నేను అనుభవం కలిగిన దేహమే లేదని భ్రమపడాలంటే కూడా ఆ తెలివి ఉంటుంది ఆ ఉండి దేహం తెలిస్తే ఆ తర్వాత భ్రమపడాలి ఇప్పుడు చూసి కాదు కనపడితే అని భావన భ్రమపడతారు చూపులేని వాడికి భ్రమే ఉంటుంది కాబట్టి లోపల ఒక తెలివి ఉన్నాయి ఆ దేవులోనే నేను దేహము మనస్సు అనేవి ప్రకాశిస్తున్నాయి ఆ తెలివి అంటే ఈ జగత్తు ఇది అది సుఖము దుఃఖము ప్రకాశిస్తున్నాయి ఆ దేవి దేవుడు దెయ్యము కూడా ప్రకాశిస్తుంది ఎవరే కాదు దెయ్యాలు కూడా ఉంటాయి అది కూడా ఆ తెలివి అనేది ప్రకాశిస్తూ ఉంటారు కాబట్టి ఆ తెలివి గురించి తెలుసుకోవాలి లోకంలో మానవు స్వభావం మీద ఆలోచించండి మానవులు ఎవరు ఉంటారంటే జగత్తును తెలుసుకోవాలని ప్రయత్నం చేసుకోవటం ఇది రోజు అది రోజు అని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు జగత్తును తెలుసు ఇరవై రాజులు ఉండే న్యూస్ ఛానల్స్ ఎందుకున్నాయంటే ఈ జగత్తులో ఏవైపోతుందో మనకి తెలియాలి అని జను అనుకోవచ్చు ఆ ఛానల్స్ అంతే కదా అలాగే దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి ఏం తెలుసుకుంటాను మీరు మేనతో ఉంటా మేన తప్పకుండా దేవుడు ఏం తెలుసుకుంటారు కాదు ఆయన ఎవరకు తెలుసుకోవాలి అని తొంభై తొంభైగా ఐదు ఇప్పుడు కూర్చోవడం ఆయన దేవుడు గురించి చెప్తాడు ఆయన ఎలా చెప్తాడంటే నేనేదో మాట మార్చుకున్నా ఆ మాటలో కొంత గంభీరమైన అర్థం ఉండదు ఆయన ఎలా చెప్తాడంటే దేవుడు అనేవాడు ఆయన మేనతో కొడుతానంటే దేవుడు మా నేనతో పోతే నేను ఎక్కడున్నాను ఆయన బయట ఆయనకి నాకు మంది చేతులు ఉన్నాయి ఆయనకి నాలుగు చేతులు ఉన్నాయి నేను మొన్న మీకు మాట్లాడి కొన్నాడు అన్నట్లే విత్తగా అలాగే చెప్తా లేకపోతే దేవుడు అనే తత్వము శోధించి పరిశోధించి పరిశీలించి పర్యవేక్షించి తపస్సు చేసి తెలుసుకోవాల్సి ఉంటుందో ఎవరైనా చెప్తారా అలా ఎవరైనా చెప్తారా అలా చెప్తే వాడు మహాత్ముడు అలా చెప్పడం దేవుడు మా మేనత్తో కొనుకొని తెలికేవుని చెప్తాను రాష్ట్రం నేను దేవుదేవికి వెళ్ళాలంటే ఆ ఏర్పాటు కూడా నేనేం చేస్తాను దీనికి పోపు లేదా అని పేర్పించాను పోపు లేదా ఒకటి తెలుగులో పోటో విషయమే పోపు కాదు పోపు అను ఆయన ఉంటాడు నా రాజకీయ దానికి తెలుగు పోపు పోపు అని ఎవరి పేరు పెట్టారో తెలుసు న్యాయంతో తెలుసుకోవాలి భార్య సమాజ్ ఫౌండీ అని చెప్పారు ఆ పేరు ఎలా వచ్చేసి చాలా చట్టంగా చెప్పారు ఆ యోచేసి పోపు ఎలా ఉండేది అంటే సంవత్సరం లేదు అడుగుతా ఉంది ఒకప్పుడు విడివైతే స్పానిష్ ఎక్విజేషన్ టైంలో ఇంత పదహారు తెలియని శతాబ్దాల్లో ఎవరైనా ధనవంతుడు స్వర్గానికి వెళ్ళాలనుకుంటే ముందు పోర్ ధనవంతుడికి మాత్రమే లక్ష్యం ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించడానికి అది ఎవరికి లక్ష్యమవుతుంది అంత ధనవంతుడికి మాత్రమే సామాన్య అందుబాటులో ఎంకా చూస్తే మన కళ్యాణం ఆ గవర్నమెంట్ కూడా దానివల్ల గవంతులకు మాత్రమే వచ్చింది అలాగే అపోకు ఆయన ఇంటర్వ్యూ వెళ్ళిపోవటం ఆయనకు అప్లికేషన్ తీసుకోవాలి నేను స్వంతానికి చేరుకోవాలి స్వంతంలో మాకు కొంత విశాలమైన నివాసం కావాలి రెండు రెండు రూములు అపార్ట్మెంట్ కాబట్టి అని పోప్ గార్డ్ అప్లికేషన్కి వచ్చిందంటే ఆయన కొంత సొమ్ము తీసుకుంటారు ఆ రోజుల్లో యాభై వేల నాణం తీసుకునేవాడు బంగర్భు కాలేజ్ గోడు కాలేజ్ యాభై వేలు తీసుకునే పోపు లెటర్ పెట్టి ఆ పత్రము దీన్ని అడ్రస్ సేఫ్ స్టేట సెంటు పీఠం ఒకప్పుడు కోపుగా ఉంది ఇప్పుడు స్వర్గ పెద్దలు ఉన్నాడు ఆ వెతన ఎలా ఉంటుందంటే సెంట్ పీఠన మహాశైనులకు ప్రస్తుతం కోపు వాటికంలో కోపు రాయులమ్మ ఈ ఫలానా వ్యక్తి ఇక్కడ దేవుడికి యాభై వేల పదికట నాయకులు అవి ఒప్పిగంగా ఈ స్వర్గానికి వస్తూనే ఈ చక్కగా నివాసంగా ఏర్పాటు చేయవలసినదిగా కోరుకున్నాము అని సర్టిఫికేట్ చేసుకున్నాము అని రాసి అది క్యాలికి రాష్ట్రా ముద్ర వేసి అది కవర్ లో పెట్టిస్తారు ఈయన పోయినప్పుడు ఈ గణవంతులు పోయినప్పుడు పెట్టిలో పడుకోబెడతారు కదా దేహాన్ని ఆ కవర్ కూడా దాటులో పెట్టి పాటి పెడతారు ఇది నేను చెప్పను ఇప్పుడు ఎలా నడుస్తుందో నేను అడగ సంఖ్య ఇప్పుడే మనవాళ్ళు కూడా చేస్తారు చే కొంచెం కొంచెం చేస్తూ మాత్రమూ లేదు స్పిరిట్ అదే అదే కాబట్టి మీరు ఆ మహాత్ము దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు ఆయన మేనత్వం ఉంటే అన్నట్టే చెప్తారు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆయన ఉపాయం కూడా ఆయనే మంత్రాలుగా ఇస్తాడు ఎవరికి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆశీర్వచనాన్ని ఇస్తాడు ఆయన ఆశిస్తాడో ఉండిపోవచ్చు అంత మరీ అంతగా ఉండకపోవచ్చు మొదటి సాక్షి దట్ ఎఫెక్ట్ ఏదో చెవులో ఉండుతాడు అనుకుంటే ఇలాంటి చేసి ధనం తీసుకుని మీకు వైకుంఠానికి వెళ్ళడానికి కావాల్సిన ఆయన ఎందుకు ఆ దృష్టిలోనే నడుస్తున్నారు అంతే కదా ఇటు జగత్తును తెలుసుకుందాం అనుకుంటారు అది దేవుండే ఆ విధంగా తెలుసుకుందాము అనుకుంటారు ప్రభుత్వం కాకపోతే కైలాసం ఏదైతే లేదా ఏంటి విధానం ప్రభుత్వం కాకపోతే కైలాసం కైలాసం కాకపోతే సాకేతం అది కాకపోతే గోధవం అది తెలుసుకుందాం అనుకుంటారు జగత్తుని గురించి తెలుసుకుందాం అనుకుంటారు నా గురించి నాకంతా తెలుసు అని కూడా అనుకుంటాను ఎవరికి తెలుసు మీకు నేను ఫలానావారు అందరిని ఫలానా వారి మనవల్ని ఫలానా గోత్రం నాది రాశికి నక్షత్రంకి శిష్యుడికి నేను ఫలానా పుట్టును మీరు నా పుట్టుకోవటరాదు అని అదంతా నాకు విడిచి తెలుసు నేను టాపిక్ డెవలప్ చేస్తున్నాను మీరు తెలియచేసి నాకు సహకరించగలవు అది మనిషి ఎలా గురించి భావించు దేవుడి గురించి నాలెడ్జ్ తన గురించి ఏడు రెండు కార్డులో కావాలి ఓ మహాత్ములు అన్నాడు ఆల్ నాలెడ్జ్ ఈ చిత్ర జగత్తు గురించి మీకున్న నాలెడ్జ్ విజ్ఞానం అది విజ్ఞానమా అజ్ఞానమా అజ్ఞానం మీద చూసిన జగత్తు శక్తి జాయి సత్యముధి జగత్తు గురించి మీరు ఎంత తెలుసుకున్నా అది అజ్ఞానమే ఉంటుంది ఓక ఎంత గొక్కినా దాంట్లో స్థానం ఏమి జగత్తు గురించి మీరు ఎంత తెలుసుకున్నా దానికి మీరు పేరు అందమైన పేరు పెట్టుకున్నా అది అజ్ఞానమే అవుతుంది దేవుడి గురించి మీరు ఏం దేవుడి గురించి మీకు తోచిన కల్పనలు మీరు చేసుకున్నారు లేకపోతే మరొకటి కల్పనలను మీరు స్వీకరించినారు దేవుడి గురించి మీకు ఏది తెలియబడుతుందో అది దేవుడు కాదు ఎస్యామతం సస్య మతం మతం ఎస్య నేద సహాయ మతం సహాయ మతం అంటే తెలియబడినది వాడు తెలిసిన వాడు కాదు కాబట్టి దేవుడు గురించి మాకు తెలిసింది అని ఎవరిదైతే చెప్పి గోకులీల వాళ్ళను ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళందరూ గోకులీల వాళ్ళే కంట దేవుడు వాళ్ళకి తెలిసిన వాడు కాదు వాళ్ళకి తెలిసినది యథార్థమైన దేవుడు కాదు కాబట్టి అనే విజ్ఞానం అంతా కూడా ఏకాటగిరీలో పొట్టింది మధ్యాహ్నం ఇక నేను నేను అనగానే దేహం అది ఇక్కడ టాపిక్ తో అహమే ఈ శ్లోకంలో నేను రెస్పాన్సిబుల్ అహం అహం గురించే నేను అనగానే ఇప్పుడు దేహంతో మనస్సుతో ఇల్లు వాసులతో లేకపోతే మోహాలతో సంబంధం పెట్టుకొని ఆ రకంగా తనని తాను నిర్వచించుకుని కూర్చుంటాడు అయ్యా మీరు ఎవరున్నారని కొన్ని ఎలాగా అన్నాయి అక్కడ చంపుతాము అని చెప్పారు అది నేను అలా ఉంటుంది ఇప్పుడు విమూర్డంలో కప్పిచ్చేపుడు ఫైనల్ గా విమూడం దగ్గర వాళ్ళకి కంప్స్తారు కదా ఆ కప్పించేప్పుడు డ్యూప్ డెస్ వస్తారు ముందు డెస్ వస్తారు డచెస్ వచ్చిన తర్వాత అది యూపన్స్ ఇస్తాం ఆ డెస్ ఇప్పుడు ద బియర్ హస్బెండ్ ఆఫ్ ది డెస్ ఫస్ట్ డెస్ట్ వస్తాం విక్టోరియా మహారాణి గారి ముందా జాతీయ చక్రవర్తి ముందా మహారాణి అలాగే ఇప్పుడు కూడా అయ్యా మీరు ఎవరంటే ఫలానా రాజ్యం వాడుస్తారు మరి జరిగే వాళ్ళ ఓ నక్షత్రంతో జీవితాలు నక్షత్రాలు ఎన్నున్నాయి అప్పుడు అయ్యా ఉన్నాయి నక్షత్రాలు కోట్ల కోట్ల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి వీడు ఇరవై ఏడు లెక్క పెట్టుకుంటారు వీళ్ళకి తెలుసున్న నక్షత్రాలు వాళ్ళ సైన్స్ అక్కడ తోటి రోజే అయిపోయింది ఐస్ క్రీమ్ రోజే రోజు అయిపోయింది తెలిసిన తర్వాత ఒక పరుగు ఉండలేకపోయింది అయితే నక్షత్రాలు ఎన్ను ఇరవై ఏడాది చాలా అలాంటి మనకి సంబంధించి ఇరవై రోజు సరిపోయాం సో ఈ విధంగా తనని గురించి తాను ఓ నక్షత్రంతో పుట్టిన ఏమీ అన్నట్టు మనిషికి తన గురించి తనకి ఉన్న భావజాలంతా కూడా అజ్ఞానాలు ఇది జ్ఞానం ఏ మహాత్ముడు ఎవరన్నాడంటే ఆల్ నాలెడ్జ్ ఎంత తగ్గిపోతుంది అసలైన జ్ఞాన రేపు తెలుస్తాను నేను వెలుగులో ఇవన్నీ ప్రకాశిస్తున్నాడో ఇవన్నీ తెలివి ఆ దేవుడు ఈ నేను ఏ వెలుగులో ప్రకాశిస్తున్నాడో ఆ వెలువే సీ తెలియటే తెలివిస్తా మన జీవితముడు చాలా ఉత్తమమైన జీవితం చాలా అనుకోవచ్చు అని చెప్తున్నా ఎవరినైనా నాది ఆ డబ్బు నాది ఆ దానిలో సగం వాటా నాది ఆ బాన్ని నాది దానిలో గోడోతి నాది ఆ వెళ్ళి కూడా నాది ఆ వెళ్ళి ఎంత వివరించేసుకుంటూ ఆ మీద అని ఇలా మా ఇలాంటి మాటలు విన్నప్పుడు మనస్సుకి చేర ఎందుకంటే ఆయన ఈ నాది నాది అన్నది ఏది కూడాది కాదు వెళ్ళి ఈ వెళ్ళి సపోజ్ నాకు వెళ్ళాల్సిన వెళ్ళింటి వచ్చిందా వెళ్ళి తిని అక్కడ టీడీ అయితే కొద్ది జరుగుతుంది సిది అంటే సంతోషపడచ్చు వెళ్ళి పోటీ సార్ బంగారం తినేది సార్ ఏం చేస్తుంది దాంట్లో ఎలా స్థానంలో కదా వాటి అటువంటి వాటి కోసం కోసం కొట్లాడుకోవటం అది వివేకవ్వలే అక్షరం ఉంటుందా భూమి అంటాడు భూమి ఎండు ఎకరాలో భూమి అది నాది నాది నాది నాదేనా ఒక పది మంది వస్తాడు గొరవ ఒకడు అనుకునేవాడు నా దేని ఒకడు అడుగునేవాడు ఆ ఒకటి కూడా ఎక్కడ ప్రశ్న ఈ భూమిని ఆదనుకునే వాడు ఆదాయం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ తర్వాత నేను కలిపి ఈ భూమిని ఆదలుచుకునేవాడు ఆయన ఎక్కడ ఉన్నారు ఇప్పుడు నువ్వు నాదడుతున్నావు ఇల్లు ఎక్కడ ఉంటావు వీళ్ళు నాదనగానే ఇంకో అందంగా మే మాది కూడా అని వాడు వస్తారు వీళ్ళు ఏమీ అనకపోతే ఏమను చిన్న ప్రముఖ రెండు వందల ఏళ్ళ ప్రవేశ ఎవరు ఏమీ అండవు అలా ఒకడు వచ్చి నాదని ఇంకో అగదలు వండి వస్తారు ఆలో ఒక అశ్చనీయలో ఉంటాడు ఒక అర్థాలు ఉంటాడు వాడు కూడా నాదో వస్తారు ఏది రెండు వందలు చేయాలి భూమి కోసం ఆ భూమి అనుకుంటుంది నవ్వుకుంటుంది వీళ్ళ సంభాషణ విని నవ్వుకుంటుంది వీళ్ళ పితా ముఖులు కిత ఎక్కడున్నారో వీళ్ళందరూ అక్కడికే పోతారు నేను మాత్రమే ఇక్కడనే ఉంటాను అని భూమి నవ్వుతా కాబట్టి చాలా అల్పమైన జీవితాలను జీవిస్తూ ఉంటారు ఆ జీవితాలలో సాధన ఏమీ ఉండదు దేవుడు దేవుడని గడబడ చేస్తారు తప్ప వాళ్ళకి అనుకుంటున్న లేవుడు లేదు నేను నేనాని అనుకుంటాను అది నేను నేనే కాదు జగత్తు సత్యమని భ్రమపడుతూ ఉంటారు సత్యమే కాదు దానికే మనకి తెలుసున్నది ఏమిటి ఏమీ లేదు మనం చాలా అల్పములైన జీవితము కానీ మానవులు జీవిస్తూ ఉంటారు ఎంతవరకైతే తన స్వరూపమును తెలియకుండా మీరు జీవిస్తాను నా స్వరూపం నా స్వరూపమే దైవత్వము దేవుడు అనేది ఒక తత్వము దేవుడు అనేది ఒక వ్యక్తి కాదు ఇప్పుడు ఈ రైతులకు వచ్చిన సమస్య ఎక్కడో ఏమిటంటే దృష్టి అపార్థిక పెట్టాను దేవుడు ఒక వ్యక్తి పైగా పెళ్ళైన వరకు ఉన్నారు పిల్లలు కూడా ఉన్నారు పెళ్ళైన పిల్లలు ఉన్న వ్యక్తికి మీకు అభ్యదం పొరుగుతుందా మీరు మీకు పెళ్ళై పిల్లలు ఉన్నారు మీకు ఆయనకి పెళ్ళై పిల్లలు ఉన్నారు ఆయన ఒకవాళ్ళు మీరు తక్కువ వాళ్ళు ఆయన మీకు నైబర్ అవ్వచ్చు లేకపోతే మీ ఊళ్ళోనూ ఆయన ఆ ఊళ్ళో అవుతుంది కానీ ఆయన మీరు ఒకటి ఎలా ఆయన ఒకవాడు మీరు దాసుడు అవ్వడానికి అవకాశం ఉంది అసోహంకి అవకాశం ఉంది తప్ప ఆయనే నేను సోహం అన్నా అవకాశం ఎక్కడుంది ఆయన పెళ్ళి ఆయన పెళ్లి చేసుకుని పిల్లలతోటి ఎక్కడో అయిన ఉంటాడు మనకు మనం ఇక్కడ మీరున్నారు పెళ్లి చేస్తున్న పిల్లలతో అభో ఉద్యోగంతో మీరున్నారు ఇక్కడ మీరు అసోహమ్మ తగ్గవాళ్ళే తప్ప సోహంబం ఎలా అంటారు ఇది రైతు సిద్ధాంతం రైతుల యొక్క మౌలికమైన అభ్యంతరం మీరు ఆ క్షేంద్రాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు ఒక వ్యక్తి కాదు వాస్తవానికి నువ్వు కూడా ఒక వ్యక్తి కాదు ఒక తత్వా బంగారము ఒక ఆభరణం కాదు ప్రధాన ఆభరణం చాలు అవుతున్నాయి ఒక తత్వం అది పర్టికులర్ గా ఏ ఆభరణము కాదు అలాగే ముగ్గురు ఒక వ్యక్తులు కాదు ఏడు ఒక వ్యక్తులు కాదు వ్యక్తి కాదు నీ లోపల దైవత్వము అనుగుణానికి రావాలి ఆ దైవత్వాన్ని నేను ఆవిష్కరించుకోవాలి అని తెలుసుకోవాలి ఆ కేసం ముస్లిం విజ్ఞానే సర్వపిధి విజ్ఞాపం ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే దాని జీవితము కొంత పరిపూర్ణమవుతుంది ఆ జ్ఞానం లేకుండా తమ స్వరూపం ఏమై దైవత్వం ఆ విషయం ఎంచుకునే జ్ఞానం లేకుండా నాకు జగత్ గురించి ఎంత తెలుసు దేవుడి గురించి అంత తెలుసు అనే అని అనుకుంటే అది అంత అజ్ఞానం అవుతుంది జీవితముడు ఆ తత్వములు స్థానహీనములుగా విలుగుతున్నది కాబట్టి మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది వాళ్ళైతే మనిషి తన స్వరూపాన్ని తెలుసుకోలేదు మరి కే తెలుసుకుంటాడు లౌకిక విషయాలు తెలుసుకుంటాడు లోకంలో పేరు ప్రతిష్టడు ధన ఛాన్యము కడక బస్ వాహనాలు సంపాదిస్తారు బిల్డింగ్ కడతారు బాగు పెట్టుకుంటారు డ్రైవర్లు కడతారు ఆ డ్రైవర్ మీరు జులు చేస్తారు జులు మొత్తం జూలు చేస్తారు కలెక్టర్గా ఎవ్వరాడు అనుకోండి అయ్యో రండి రండి కూర్చోండి అది రెస్పెక్ట్ చేస్తాడు అది అసలైన రెస్పెక్ట్ కాలేదు డ్రైవర్ మీద రెస్పెక్ట్ చూపిస్తే అది రెస్పెక్ట్ ఇంట్లో పని చేస్తే పని మనుషుల మీద రెస్పెక్ట్ చూపిస్తే అది రెస్పెక్ట్ పని మనుషుల మీద జూలు చేస్తారు ఎందుకంటే కంపెనీ గారు సెక్రటరీ వస్తే లేచి నిలబడి రుచి అది రెస్పెక్ట్ కాదు వాళ్ళ మనుషులు ఈ రకంగా అత్యంత అల్పములైన జీవితంలో జీవిస్తూ తమ స్వరూపము పెరిగకుండా జీవితాలను ముగిస్తూ ఉంటాం ఆ జీవితం గురించి వర్ణించేటువంటి పదములు ఉండే కదా అజ్ఞానం అనే చీకటి దుఃఖం అజ్ఞానం లేదు జ్ఞానం అనుకుంటున్న ఒక జ్ఞానమే మనం నిర్ధారణ అజ్ఞానమే చీకటి అజ్ఞానం ఉంటుంది దాంతో దుఃఖం దుఃఖం చేస్తుంది అన్న వంద వెళ్ళి నా మాట పత్తులాలు నాకు రాలేదు దుఃఖం పత్తులాలు ఎన్ని ఏం చేస్తారా పచ్చులాలు పెట్టి వచ్చి వాళ్ళు మళ్ళీ నేను కొంత చేస్తుంటాడు ఎన్నేస్తాయి బాగుండే వస్తువు తీసుకుంటాడు భూమి భూమి ఏం చేస్తాడు అలా అన్ని డబ్బులు చేసుకుని బ్యాంక్లో బ్యాక్ కూడా తీసుకుంటాడు శ్మశాలానికి కాదు మీరు శ్మశాల తర్వాత డెత్ సర్టిఫికెట్ పడుతుంది అనేది వాళ్ళు ఇచ్చుకుంటారు జీవితం ఇంత సారహీనంగా అజ్ఞానంలో ఉండకూడదు అజ్ఞానం ఉండసే దుఃఖము తప్పకూడదు అభివృద్ధి స్వరూపంలో తెలుసుకుంటే అది టాపిక్ తప్పడిందంటే ఓకే అయితే తెలుసుకుందాం స్వరూపము ఏంటి తెలియదు అది స్వరూపం చూడండి మీకేసి చూసుకోండి మీ స్వరూపము తెలియక చేయూప లేకపోతే బ్యాలన్స్ వచ్చిన మోలో పడి ఉన్నాయా ఏంటి మీ స్వరూపం మీరు జరుగుదా చేతరుదా జరుగు కాదు మీరు ఎద్దులాగా గుర్రలాగా పనిచేయడానికి ఉన్నారా లేకపోతే తెలుసుకోవడానికి ఉన్నారా కాబట్టి మీ స్వరూపం ఏంటి తెలివి తెలివి దాట్రిక్స్ ఆఫ్ ఫౌషన్ తెలుసుకోవడం ఇది తెలుసుకోవాలి అది తెలుసుతోంది అది తెలుసుకోవాలి అని ఆ ప్రతి తెలివిట ఎందు ప్రతి తెలివిట ఇప్పుడు పొలామెడిగా స్వీట్ షాప్ లో పెడితే అక్కడ అన్ని అలాగా డిస్ప్లే పెడతారు రెండు వందల రకాల స్వీట్లు డిస్ప్లే పెడతారు వాటి అన్నింటిలో ఏముంది స్వీపీ ఉంది అన్నింటిలో టీకే ఉంటుంది ఇంకేము అలాగే ఇది తెలిసింది అదిగో గోడ తెలిసింది ఇదిగో కుండ తెలిసింది అదిగో వాడు తెలిసాడు ఇదిగో వీడు తెలిసాడు అదిగో దేవుడు అక్కడ ఉన్నాడు తెలిసాడు అని మీరు అనుకుంటున్నారు ప్రతి తెలియటూ ఏమీ ఉన్నది తెలివి ఉన్నది ఆ తెలివి సంస్కృతంలో చిలుగు నాలుగు రకములు ఒకటి ఎటువంటి బౌండరీస్ హద్దులు లేనిది తెలివి కాలమును ప్రకాశింపజేస్తుంది కాలమునకు లోకదు దేశమును ప్రకాశింపజేస్తుంది దేశమునకు లోక సకల భేదములను ప్రకాశింపజేస్తుంది తనయుడు ఏ భేదములు లేకుండా ఉంటుంది అటువంటి తెలివి దేశ కాల వస్తుేదములు లేని తెలివి దానికి ఒక ఫేవరెట్ అస్తమానం ఇంత బంధువు చెప్పాలంటే కంట్రు దేశపరి చేదము లేనిది కాలపరి చేదము లేని పస్తుపరి చేదము లేని కాలపులు ప్రకాశింప చేస్తూ కాలపులు అతీతమవుతుంది దేశములు ప్రకాశింప చేస్తూ దేశము అతీతమవుతుంది సకల భేదము ప్రకాశిప చేస్తూ బేళపు మాటలు చెప్పాలంటే నేను ఒక పేరు పెట్టాడు దానికి ్రహ్మ తీర్థం పెట్టకూడదు తీర్థం పెట్టే ముట్టిగా వేయాలి తీర్థం ఉండదు బ్రహ్మ వీళ్ళు ఎవరు సోదాలు అవుతుంటారు తీర్థం లేకపోతే వ్యర్థం పెడతాం దీర్ఘం ఉండాల్సిందో లేదో పెట్టాం మన రెండు రకాలు వెళ్ళడం ఒక శ్లోత ప్రార్థన శ్లోనం గురు బ్రహ్మా గురు గురుదేవో మహేశ్వర బ్రహ్మానికే దీర్ఘం ఉంది సరిపడతాయి గురుదేవ పర బ్రహ్మ అన్నారు ఒక్క మరిగా వెళ్ళాం పైన దీర్ఘం అనేది దీర్ఘం పరబ్రహ్మా కాబట్టి పరము బ్రహ్మా త్రిమూర్తుల్ని చెప్పి ఆ త్రిమూర్తుల యొక్క స్థానభూతమైన తత్వము పరం బ్రహ్మ పరము మూడు గంట అధీతమైన పరం బ్రహ్మ అదే సంస్కృతం చదువు కూడా తప్పు చెప్తే చదవని వాళ్ళని ఇంకా ఏమంటుంది గురవే నమ సో కాబట్టి బ్రహ్మ కాబట్టి అది చేయలేదు ఒక దానికి హద్దులు పెట్టండి ఇప్పుడు ఆకాశానికి హద్దులు లేని ఆకాశాన్ని ఆకాశమే ఉన్నారు హద్దులు ఉన్న ఆకాశాన్ని ఉన్నారు నాలుగు గోడలు పెట్టి పైన రూపు పెట్టారు అనుకోండి హద్దులు వచ్చేది కదా ఆకాశాన్ని మనందరం ఆకాశంలో మీరు ఆకాశంలో కూర్చుంటారా గోడలో కూర్చున్నారా గోడలో కూర్చుండదు కదా కొన్ని నేలలో కొన్ని రూపులో కూర్చుంటారా ఏ రూపు డబ్బు ఖర్చు పెట్టి వేస్తున్నారు కదా దాంట్లో కూర్చోండి ఆకాశంలో కూర్చుంటారు కానీ ఈ ఆకాశానికి పేరేమిటి హాల్ అని పేరు ఆకాశానికి హాల్ పేరు అలాగే ఆ తెలుగుకి పుట్టాడు పోతాడు సుఖాన్ని అనుభవిస్తాడు దుఃఖాన్ని అనుభవిస్తాడు సారథ్యం అనే ఇవన్నీ పెట్టండి ఆ తెలివి దానికి ఒక పేరు వస్తుంది అలాగే ఈ జీవులందరూ కలిసి ఒక జగత్తు ఈ జగత్తును తన నుంచి ప్రకటించి వీళ్ళందరినీ కాపలా కాస్త వాళ్ళ వాళ్ళను వాళ్ళకి ఇచ్చి అలా వాళ్ళందరినీ ఈ తెలివియే ఇంకో ఈ తెలుగు యొక్క మరొక స్టేటస్ లో అలాంటి ఒకటి ఉంటారు ఆ తెలివికి ఏమిటి పేరు అన్నీ నేను తెలివి ఆ తెలివికి పేరేసి ఇంకొక్కడు లేదు జీవుడు ఉన్నాడు జీవుడికి ఆత్మ విచారంగా జీవుడు తిరిగి ఉన్నట్టు మీకేషన్ తెలుసుకోండి మీరు యువల గురించి మీరు తెలుసుకోండి కాదండి స్వామీజీ దేవుడి ఏం చెప్తారు అయితే దేవుడే మేనంతో మీరు దేవుడి గురించి చెప్తాడు దేవుడు మేనత కొడుకు మేడం మా కొడుకు ఇప్పుడు కాడన్న లెవెల్లో మీరు ఆలోచిస్తే అంత లో లెవెల్లో మీరు ఆలోచిస్తే ఆ చెప్పిన కూడా వీళ్ళకి దీనికి సరిపడుతుందని మా మేనత్ కొడుతున్నట్టుగా నేను తప్పగానే పట్టుకున్నానంటారా దేవుడి గురించి చెప్తాడు దేవుడు చెప్తారా దేవుడి అంటే దేవుడు ఇలా దేవుడు బయట పెట్టుకుంటాడు ఆ బయటకి బంగారత్వం చేసినా బయట పెట్టుకుంటాడు ఆ మేనత్వ కొడుకు అనేట్టుగా చెప్పాడా అలాగే చెప్పడా దేవుడు కొండలాలు పెట్టుకుంటాడు ఆ కొండలాలు చేపషేపులో ఉంటాయంట అంటే ఇప్పుడు మేనత్వ కొడుకు గురించి చెప్పినట్టు అయిందా లేదా చెప్తా నువ్వు ఎక్కడి నుండి కూర్చోవాళ్ళంటే నా గురువుగా చెప్పాడు అనుకోహం లేదా ఇవ్వలేస్తాడు తీసుకెళ్ళి కాబట్టి అలా కాదు అలా కాదు తెలుసుకునే పదవి కాదు దేవుడి గురించి తర్వాత తెలుసుకోవచ్చు ముందు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అరే ఉత్తికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఏమనిపిస్తుందా మీ గురించి నువ్వు తెలుసుకోవాలి నీకేసి నువ్వు చూడన్నమాట మీకేసి మీరు చూడండి నేను చూస్తున్నారా మొట్టమొదటి నేను ఏం కనబడుతుంది దేహం కాదు నేను అనే అనుభవంలో ఏ మొత్తమేహతా తర్వాత ఏమున్నది మనస్సు ఉన్నది సుఖము కాదు ఇంకొంచెం లోతుకు వెళ్ళండి బుద్ధి ఉన్నది ఇంకొంచెం లోతుకు వెళ్ళండి నేను నేను జూను బుద్ధి ఏమిటి నా బుద్ధి మనస్సు ఏమిటి నా మనస్సు దేహం ఏమిటి నా దేహం అంటే కూడా నేను ఉండాలి ఏమంటే నేను తెలుస్తోందా లేదా తెలుస్తోంది ఒకప్పుడు నేను బాగుంది ఉత్సాహంగా ఉన్న నేను తెలుస్తుంది మరొకప్పుడు నిరుత్సాహంగా ఉన్న నేను తెలుస్తోంది అదే నేను మీ కోరిక కేరినప్పుడు ఆ నేనే ఉత్సాహంగా తెలిసింది కోరిక చేయకపోతే అదే నేను దుఃఖితమైపోయింది అది తెలుస్తుంది బుద్ధి తెలుస్తుందా మనస్సు నెలుస్తోందా సుఖముఖం దేవుడు కూడా నెలుస్తోందా అంటే అర్థం ఏంటి మీ లోపల స్నేహము మనస్సు బుద్ధి నేను మాత్రమే కాకుండా వీటన్నింటినీ ప్రకాశింపజేసే తెలివి కూడా ఉన్నది మీ లోపల ఉన్న తెలివి జగత్తుల వేరే సగం మీ లోపల ఉన్న తెలివి లేదన్నాడు లేదు ఉంది లేదంటే శుభ్యవాది ఉందంటే అర్థం ఉంది ఓకే ఇప్పుడు మనస్సు ఓసారి సుఖం ఇంకోసారి దుఃఖం మారిపోతుంది బుద్ధి ఓసారి చేయడం ఒకసారి చకా చలాకిగా ఉంటుంది ఇంకోసారి అందంగా ఉంటుంది బుద్ధి మారిపోయింది నేను ఒకప్పుడు సుఖి ఒకప్పుడు బుద్ధి కూడా మార్పుతూ ఉంటుంది కానీ దేహం అలాగే మారిపోతుంది ఓ రోజు రోగం ఓ రోజు నాలుగు కానీ ఈ నాలుగు ఇంటి నాలుగు ఇంకా అడుగుతే వాటిని మళ్ళీ నడిపిస్తే పదవాలి ఇంకా నడిపిస్తే పద నాలునశకర పురుష వీటిని ఈ ముద్ద సముదాయము ఈ సముదాయమునంతనూ ప్రకాశింపజేసే ఆ తెలియదు దిశ అది మానవ బంగారంతో చేసే ఆభరణాలు మారుతున్నాయి తప్ప బంగారం మారుతున్నాయి నెక్లెస్ చేసినా అదే బంగారం నెక్లెస్ ని చేర్పించి కంకణం చేసినా అదే బంగారం కంకణాన్ని చేర్పించి ఇంకోహి చేసినా అదే బంగారం కొంతమందికి ఇదే తల్లి మామగారు భక్తుల నాన్నగారు భక్తులాలు భర్త భక్తుల కొత్తలను నలభై యాభై ఉన్నారు బంగారం పోవేటం దాన్ని తిక్కుతూ ఉంటాడు ఇచ్చి లెక్క బస్ బస్ బాగా మరో ఒకప్పుడు కాదు మరో ఒకప్పుడు మరో ఇలా తిప్పుతూ ఉంటారు దానిలే ఆ బంగారం మీరు ఎన్ని చిక్కినా బంగారం మాత్రం అదే వస్తుంది మారదు అలా బంగారం మార్పుకుంటున్నట్టు అది మీరు చెప్పండి కూడా చెప్పారంటే అర్థమైంది అది మారా కాబట్టి బంగారానికి ఎవరి పేరు పెట్టచ్చు నగలన్నీ మారిపోతున్నా మారాజేది అని ఒక అన్నవాడు పేరు పెట్టుకున్నాం దాని పేరు పెట్టచ్చు బంగారుపు వంశాది వారి దగ్గర ఒక దాగరి ఉంటుంది దీప దిమ్మ దాని మీద ఉండే అది మారదు అదే పేరు పెట్టుకున్నారు వేదానికి కోటలే దాని పేరు కోటలు ఈ తెలుగు కూడా ఇది మాత్రం మా అసలే దీనిలో ప్రకాశించే అన్ని మార్పు నేను బుద్ధి మనస్సు హుయము దేహము అన్ని మారుతున్నాయి తప్ప ఇది మాత్రం మారుచే ఈ కంసాలి వాడి దాగలిమే మారకుండా ఉండండి అది కూట యూ ఆ తెలివి దానికి కూటము కూటం అంటే కృష్ణానికి జీవుడికి సంబంధించిన తెలివి టిక్కే జీవుడనే తత్వం మటుకే ఉండే తెలివి కోటస్థము కోటస్థ చేతు బ్రహ్మ ఏ హద్దులు లేని తెలివి ఈ ఇంద్రియము దేహము వీటితోటి తాదాత్మ్యాన్ని చెందుతూ ఉండే తెలివి జీవుడు సకల జగత్తుతోటి తాదాత్మ్యాన్ని చెంది ఉండే తెలివి ఈ కిందలుం చిందతం చిందందంది.